అస్సలం అయికు వరహమతుల్లా వరకా అల్లందుల్లాహద వలా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక సమాధుల నుండి లేపబడటం మహాశివులారా చావు ఎంత నిజము लेनी अन्ते, सत्यम तिस्क विषयम अंत अंत यग्न सत्यम एमटे मन चलो संवसरा गा मोसारी अल्ला तपक मनल ने बति मरी तप्पकुंडा మనం రెండవసారి జన్మను ఎత్తి అల్లాహ్ ముందు నిలబడేదిన్నది ఇహలోకంలో కాదు ఇప్పుడు చావు వస్తుంది మనం చనిపోతున్నాము మన చావుతోనే మన ప్రళయం మనపై సంభవిస్తుంది కానీ ఒకరోజు రానుంది అప్పుడు అల్లాహుతాల శంకు ఊదడానికి నియమింపబడిన దూత इसराफी अलेसला आदेशिस्टा आयन शंखु पूरी शंखु ऊदा अंदव यह विश्वमंत नशिच वाट प्रस्तावन सूरत तकवीर सूरत् इन्फितार सूरतुरिया सूरत् जिला इंका वेरे सूराल चला स्पष्ट हो అయితే ఆ తర్వాత కంటే ముందు హజరత్ ఇస్రాఫీల్ అలీ ఇస్ సలాంని అల్లాహుతాలా బ్రతికిస్తాడు ఆయన కూడా చనిపోతారు ఆ తర్వాత అల్లా మళ్ళీ ఆయనలో జీవం పోసి ఆయన్ని బ్రతికిస్తాడు ఆయన్నుకు ఆదేశం మరోసారి శంకు ఊదాలని ఆయన మరోసారి శంకు ఊదుతాడు అప్పుడు ఆది మానవుడి నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు ఈ విశ్వమంతా నాశనమయ్యే వరకు ఎందరు మానవులు ఈ లోకంలో వచ్చారో వారందరూ కూడా అల్లా ఎదుట కావడానికి లేచివస్తారు అది ఎలా జరుగుతుంది దాని కొన్ని వివరాలు మనం ఈరోజు ఇన్షాల్లా తెలుసుకోవడంతో పాటు పునరుత్థాన దినం పరలోకం మరోసారి లేపబడటం ఇవన్నీ ఎలా సత్యమో కుర్ ఆన్ హదీఫుల ఆధారాలతో పాటు బుద్ధిపూర్వకమైన కొన్ని నిదర్శనాలు కూడా ఇన్షా అల్లాహ మీకు తెలుపబడతాయి నమ్మడానికి ఇంతవరకు ఏదైనా సందేహం అనుమానం ఉన్నా ఇన్షా అల్లాహ అల్లా దయతో తప్పకుండా మీరు నమ్మి తీరుతారో మీరు ఈ విషయాలు చాలా శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను సహిబుఖారిలో వచ్చిన హదీఫ్ ప్రకారం మొదటిసారు శంకు ఊదబడిన తర్వాత విశ్వమంతా నాశనం అయిపోతుంది ఎలాగైతే విత్తనం ద్వారా మళ్ళీ ఒక వర్షం కురిసింది అంటే విత్తనంలో విత్తనం ఏదైతే మనం భూమిలో లాటుతామో ఒక చిన్న వర్షం కురిసిన తర్వాత ఎలా అది మొలక ఎత్తుతుందో ఆ తర్వాత ఏ విత్తనం ఉంటుందో దాని యొక్క చెట్టు బయటికి వస్తుందో ఆ విధంగా మనిషి ఏ స్థితిలో చనిపోయినా ఎక్కడా చనిపోయినా వెన్నెముకలోని కింది చివరి భాగంలో ఒక చిన్న ఎముక ముక్కను అల్లాహుతాల అలాగే నశించిపోకుండా కాపాడి ఉంచుతాడు ఆ రోజు అల్లాహుతాల ఒక వర్షం కురిపిస్తాడు ఇస్రాఫీల్ అలీ ఇస్లాంకు రెండోసారి శంకు ఊదడానికి ఆదేశిస్తాడు ఈ విధంగా ఆ వెన్నెముక ద్వారా వర్షం కురిసిన తర్వాత మొక్కలు ఎలా మొలకెత్తుతాయో ఆ విధంగా ఇస్రాఫీల్ శంకు ఊదిన తర్వాత మరోసారి అందరు మానవులు లేచి నిలబడి అల్లాహెదుటకు హాజరవుతారు దీనికి సంబంధించిన కొన్ని ఆయతలు మనం ఇప్పుడు విందాము శ్రద్ధ వహించండి సూరజుమర్ ఆయత నంబర్ అరవై ఎనిమిదిలో అల్లాహుతాలా ఇలా తెలియజేశాడు శంఖు ఊదడం జరుగుతుంది ఆకాశాల్లో ఉన్నవారు భూమిలో ఉన్నవారు అందరూ సుమ్మసిల్లిపోతారు కేవలం అల్లాహ్ తలుచుకున్నవారు తప్ప మరోసారి శంకు ఊదడం జరుగుతుంది అప్పుడు వారందరూ చూసుకుంటూ నిలబడి హాజరవుతారు ఈ విధంగా మహాశివులారా రెండవసారి అల్లాహుతాల నిర్జీవులందరినీ కూడా జీవులుగా చేసి లేపడం అనేది సత్యం సూరతుల్ మినూన్లోని చివరిలో అల్లాహుతాల ఇలా తెలిపాడు ఏమి మేము మిమ్మల్ని వృధాగా పుట్టించినామని మీరు అనుకుంటున్నారా మరియు తిరిగి మా వైపునకు వచ్చేది లేదు అని మీరు భావిస్తున్నారా ఇదే సూరత్తులు మినూన్లోని ప్రారంభ ఆయతుల్లో దశలవారుగా మీరేదైతే పుట్టించబడ్డారో ఆ తర్వాత యహలోకంలో వచ్చాక బాల్యం యౌ్వనం వృద్ధాప్యం కొందరు యౌవనంలో మరికొందరు బాల్యంలో మరికొందరు వృద్ధాప్యంలో ఈ విధంగా ఒకరోజు కాకుండా ఒకరోజు మీరు చనిపోవలసి ఉన్నది ఆ తరువాత ప్రళయ దినాన మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది అయితే సోదర సోదరి ఉన్నలారా చనిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాము సమాధిలో పెట్టబడినా కాలాలు గడిసినా కొద్దీ ఆ శవం మట్టిలో కలిసిపోతుంది మరికొందరు కాల్చేస్తారు అయితే ఎలా మరోసారి వారిని పుట్టించడం జరుగుతుంది లేపడం జరుగుతుంది అన్నటువంటి అనుమానం కొందరికి వస్తుంది కదా అయితే ఈ కొన్ని ఉదాహరణలు ఈ కొన్ని సత్యాలు శ్రద్ధగా వినండి ఇక మీకు ఎలాంటి అనుమానం ఇన్షాల్లా ఉండదు మొట్టమొదటి విషయం ఎవరైతే మరోసారి లేపబడటం విషయంలో సందేహపడుతున్నారో అల్లాహుతాల దివ్య కుర్లో మూడు నాలుగు రకాల తాకీదు పదాలతో లేపబడటం సత్యం ఇందులో అనుమానం లేదు అని స్వయంగా అల్లాహ తన ప్రమాణం చేసి చెప్తున్నాడు అవిశ్వాసులు భ్రమపడి ఉన్నారు వారు మరోసారి లేపబడరు అని కొల్ మీరు చెప్పండి బలా ఎందుకు లేదు ఒక రకంగా ఇది కూడా తాకీదు పదం ఇలా కాదు ఎందుకు కాదు తప్పకుండా అవుతుంది నా ప్రభు సాక్షిగా లతుబున్న ప్రమాణం చేయడం జరిగింది ఇది కూడా ఒక రకమైన తాకీదు మళ్ళీ లతుబున్న లా అరబీ గ్రామర్ ప్రకారంగా ఇది కూడా తాకీదు పదం తుబ్ లో చివరిలో నా ఏదైతే ఒత్తు నా ఉన్నదో అది కూడా అరబీ గ్రామర్ ప్రకారంగా తాకీదు పదం అల్లాహుతాలా ఒకే ఆయత్ ఆయత్లోని చిన్నపాటి భాగంలోనే నాలుగు రకాల తాకీదు పదాలతో వరబ్బీల చెప్పండి ఎందుకు లేదు నా ప్రభు సాక్షిగా మీరు తప్పకుండా మరోసారి లేపబడుతారు ఈ తాకీదులతో కూడిన ఈ ఆయత్ కాకుండా ఇంకా వేరే ఎన్నో రకాలుగా అల్లాహుతాలా ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా స్పష్టపరిచాడు గత కాలాల్లో కూడా మన ప్రవక్త ముహమ్మద్ సల్ల అసలం వారికంటే ముందు గడిచిన ప్రవక్తల కాలాల్లో కూడా ఎందరో అవిశ్వాసులు పునరుత్న దినాన్ని పరలోక దినాన్ని తిరస్కరించేవారు అయితే అల్లాహ వారికి నమ్మకం కలగడానికి ఇలాంటి కొన్ని వాస్తవికతలను వారి కన్న ముందు వారికి చూపించాడు అవేమిటి ప్రవక్త మూసా అలె ఇస్లాం కాలంలో కొందరు లన్ను మినకహత్తల్లాహజహరా ఓ మూసా మేము అల్లాహను మా కల్లారా చూసినంత వరకు నిన్ను విశ్వసించము నమ్మము అని చెప్పారు అయితే అల్లాహ్ అల్లాహ్ తన యొక్క నూర్ కాంతిలోని చిన్న భాగాన్ని పర్వతంపై ప్రదర్శించాడు చెప్పాడు అది గనక ఒకవేళ భరించగలిగి ఉంటే ఆ తర్వాత విషయం మీరు నన్ను చూసేది ఎప్పుడైతే ఆ కాంతి ఆ పర్వతం మీద పడినదో వీరందరూ ఆ విషయాన్ని చూసి అక్కడికక్కడే చనిపోయారు ఆ విషయాన్ని అల్లా తల్లి తెలిపాడు ఏ కొంతమందిని మూస అలీ ఎన్నుకొని తూర్ పర్వతానికి తీసుకెళ్లారో వారికే ఇలాంటి విషయం జరిగింది పర్వతంపై పడినటువంటి కాంతిని వారు చూడలేకపోయారు ఆ ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోయారు అందరూ కూడా చనిపోయారు మూస అలీస్సలాం అల్లాతో దువా చేశారు ఓ అల్లా వెనుక నా జాతివారు ఏదైతే ఇంతటి గొప్ప మాట అన్నారో వీరు నాతో వెంట వచ్చారు వీరిని గనక నీవు మరోసారి బ్రతికించి వారి వరకు పంపపుంటే వారు నన్ను ఎలా నమ్ముతారు అప్పుడు అల్లహరబ్బుల ఆలమీన్ వీరిని ఎవరైతే చనిపోయారో మరోసారి బ్రతికించాడు అయితే అల్లాహ చనిపోయిన వారిని బ్రతికించగలుగుతాడు అన్నటువంటి వాస్తవికతలను ఇహలోకంలో కూడా చూపించాడు ఇలాంటి మరో సంఘటన స్వయంగా కురాన్లో కూడా ఉంది ఒక వ్యక్తి అల్లా యొక్క శిక్ష వచ్చి పడినటువంటి ఒక గ్రామం నుండి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ ఈ బస్తీ వాళ్ళు కొంతకాలం ముందు వారు ఈ బస్తీలో జీవిస్తున్నారు ఇప్పుడు వీరందరూ చనిపోయారు కదా ప్రళయ దినాన అల్లా వీరిని ఎలా బ్రతికిస్తాడు అన్నాయుదమో ఈ బస్తీవాసులను అల్లాహు తయాలా మరోసారి ఎలా బ్రతికిస్తాడు ఎలా వారికి జీవం పోసి లేపుతాడు అని అతని నోట ఈ మాట వెళ్ళింది ఆ వ్యక్తి ఏ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడో తన వెంట తన యొక్క తినడానికి కావలసిన సామాగ్రి కూడా ఉంది అయితే ఆ వ్యక్తిని అల్లాహుతాలా అక్కడే చంపేశాడు వంద సంవత్సరాల వరకు ఆ మనిషి చనిపోయి ఉన్నాడు ఆ తరువాత అల్లాహుతాలా అతన్ని బ్రతికించాడు లేపాడు కాలకం లభిస్త్ అల్లా అతన్ని అడిగాడు నీవు చనిపోయిన తర్వాత ఈ స్థితిలో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నావు కాల లభిస్తు యోమన్నావు బాధయో ఒకరోజు లేదా ఒకరోజు కంటే కొంచెం తక్కువగా నేను చనిపోయిన స్థితిలో ఉంటిని అని చెప్పాడు కాలబల్లభిస్తా అల్లా చెప్పాడు కాదు నీవు పూర్తిగా వంద సంవత్సరాల వరకు ఈ నిర్జీవావస్థలో ఉంటివి ఈ నిర్జీవావస్థలో ఉంటివి చూడు కావాలంటే నీ గాడిద ఏది దాని మీదైతే నీవు ప్రయాణం చేసుకుంటూ వచ్చావో దాని పరిస్థితి ఏమైంది ఒకరోజు అయ్యేది ఉంటే ఒకరోజులో దాని శరీరం మట్టిలో కలిసిపోయి కేవలం ఎముకలు మిగిలి ఉంటాయా ఇప్పుడు చూడు నీ కళ్ళ ముంగట నీ గాడిద యొక్క ఎముకలు కనబడుతున్నాయి కదా కానీ అల్లా తన శక్తిని ఇలా చూపిస్తున్నాడో గమనించు అదే గాడిద యొక్క ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి కాని దాని మీద నీ తిను సామాగ్రి ఏదైతే ఉందో అది కొంచెం కూడా పాడవకుండా అందులో ఎలాంటి మార్పు రాకుండా ఉందూరు ఇలాతో ఆమిక వరామిక లమియత సన్న అదే నీ యొక్క తిను పదార్థాలను త్రాగు పదార్థాలను చూడు అందులో ఎలాంటి మార్పు రాలేదు వందరు ఇలాక్ వలిన జాలక ఆయతల్ని నీ గాడిదను మరి నిన్ను ప్రజల కూడా మేము ఒక గుర్తుగా ఒక సూచనగా ఒక మహిమగా ఏదైతే చేయదలిచామో ఈ విషయాన్ని నీ కన్లారా చూడు కొంతసేపటిలో అల్లాహుతాలా అతని గాడిదను కూడా అతని కళ్ళ ముంగటే బ్రతికించాడు అందులో మాంసం తోలు అన్ని ఏర్పడి ఒక సంపూర్ణమైన ఒక గాడిద అతని ముందు నిలబడి ఉన్నది అల్లాహుతాల అన్ని రకాల శక్తి కలవాడు ఎప్పుడు ఏది చేయదలిచినా చేయగలవాడు స్వయంగా మనం మానవులం ఒకసారి మనం పుట్టించబడ్డామంటే రెండవసారి పుట్టించడం ఆయనకు ఏదైనా కష్టమా ఇంతమాత్రం కాదు మూడవ సంఘటన కూడా సూర్యబకరాలోనే ఉంది అది కూడా మూస అలహిస్లాం కాలంలోనే జరిగినది మూసా అహిస్లాం కాలంలో ఒక వ్యక్తి తన పినతండ్రిని అతని ఆస్తికి హక్కుదరుడు కావాలన్న దురాశతో చంపేశాడు కానీ గుప్తంగా చంపాడు ఎవరికి తెలియకుండా హతుని యొక్క బంధువులు మూసా అలీ ఇస్లాం వద్దకు వచ్చి మూసా నీవు అల్లాతో తువా చెయ్యి మా మనిషిని చంపింది ఎవరో మాకు తెలిసి రావాలి అయితే అల్లాహుతాల మూస అలీ ఇస్లాంకు ఒక పరిష్కారం తెలియబరిచాడు ఆ పరిష్కారాన్ని వారు సునాయసంగా ఆచరించి ఉండేదుంటే ఉంటే చాలా బాగుండు కానీ వారు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మరింత ఇబ్బందికి పాలయ్యారు చివరికి అల్లా ఇచ్చిన ఆదేశ ప్రకారం ముక్కను ఆ తాకించండి అతడు బ్రతికి अत चंपी एवरोबर आ तर मल्ल चलता अरे वास्तवा अला जी सूर्यभराने विषय अल्लातरचा अच्छा महाशिवरा विषय अल्लाहुत चलो वारी ब्रति कीगलता वास्तविकता ఇహ లోకంలోనే కుందరి ప్రజలకు చూపించాడు మరియు వాటిని దివ్య కురాన్ గ్రంథంలో సురక్షితంగా ఆ సంఘటనను పేర్కొనడం జరిగింది ఇలాంటి మరో సంఘటన కూడా సూర్య బకరాలో ఉంది కానీ సంఘటనలు ఎన్నీ విన్నా సంఘటనలు ఎన్ని విన్నా దివ్య కురాన్ లాంటి సందేహం లేని సత్య గ్రంథం ద్వారా విన్నా మన లోపల ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు దూరం చేసుకోనంత వరకు మనకు నమ్మకం కలగదు అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తివంతుడు గనక అన్నీ చేయగల శక్తి గనక వీటిని మనం నమ్మాలి అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించగలుగుతాడు అన్న విషయానికి మరికొన్ని బుద్ధిపూర్వకమైన ఆధారాలు నిదర్శనాలు కూడా ఉన్నాయి ఇన్షాల్లా వాటిని మనం తర్వాయి భాగంలో తెలుసుకోబోతున్నాము జజాక్ముల్లఖైరా వలంకూ వరహతూల వబర్కత